అందరికి వందనాలు దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాం సాక్ష్యం ఏంటంటే మరి దేవుడు మా ఇంట్లో చాలా అద్భుతాలు చేశాడు ఎందుకంటే మొన్నటి దినం వరకు కూడా మా నిశేష్ గారు కొంచెం అనారోగ్యంతో ఉండే ఆడికైనా ఆమె దేవుని వాక్యం విషయంలో సువార్థ విషయంలో ఎప్పుడు కూడా ఆమె పోలేదు అయితే అక్కడ పనిచేసే దగ్గరనే ఎంతో మంది మొత్తం పచ్చిగా అన్నిలు పాల విషయంలో కూడా ఆమె వాళ్లకు విన వాళ్ళు ఆ సువార్తను వినకున్నా కూడా దేవుడు ఈ విధంగా ఉంటాడు దేవుడు ఈ విధంగా అందరికి సాయం చేస్తాడు అని చెప్తే ఆ మారని వాళ్ళు కూడా కఠినస్తులు కూడా ఇప్పుడు మారి ఒక కుటుంబము రక్షింపబడుటకు కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే ఒక మాట మేము నమ్ముకోము మేము మాకు ఎన్నో దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పినా కూడా ఒకప్పుడు నమ్మలేదు అయితే వాళ్ళ భర్త బాగా సాగేవాడు వాళ్ళ భార్య భర్తలు మన జీహెచ్ఎంసీలనో పనిచేస్తారు వాళ్ళు అయితే వాళ్ళ భర్తకు లీవర్ ఖరాబ్ అయిపోయారు లీవర్ వాళ్ళు భయపడి అక్క నిజమే కదా ఒకసారి ప్రార్థన చెయ్యి మా భర్త గురించి అంటే రాసువార్ద చెప్పి ప్రార్థన చేస్తే ఆయన కొంచెం మంచిగా అయిపోయాడు వాళ్ళు కూడా ఇప్పుడు భార్య భర్త దేవుల్లో చర్చిలోకి వస్తారు వాళ్ళు అన్యులు వాళ్ళు మారి దేవుళ్ళలోకి వస్తారు బాప్ తీసుకుని తీసుకోలేదు దేవుడు అద్భుతం చేసేడు అయితే మళ్ళీ మా భార్యకు బాగలేదని చెప్పాను కదా మేము హాస్పిటల్ వెళ్లి అక్కడ రిపోర్ట్లు విషయంలో పరీక్షలు చేస్తే మేము ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన సాయం కూడా బ్రదర్స్ సిస్టర్స్ కూడా చేశారు ఆ రెండు రిపోర్ట్ల రెండు నార్మలే వచ్చినాయి దేవుని స్తోత్రము ఆ విధంగా మాకు దేవుడు సాయం చేసేడు ఇంకోటి ఏంటంటే ఆమె జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది అక్కడ ప్రతాప్ సింగారం అంటే ఉప్పల అవతల మాది పది కిలోమీటర్ల దూరం అక్కడ నుంచి మేము పొద్దున ఆమె మూడు గంటలకెళ్లేసి అన్నం వండుకొని ఇల్లు అంత శుద్ధి చేసుకుని ఐదు గంటల బస్కు ఎక్కి మళ్ళా రామ్నగర్ రావాలి ఆమెకు నిధులు ఉండేది కాదు మళ్ళా ఆమె డ్యూటీ చేసుకుని వచ్చేసరికి ఇంటికి వరకు నాలుగు మూడు అయ్యేది ఆమెకు రెస్ట్ ఉండేది కాదు ఆ విషయం గుండి చాలా బాధపడుతుంటే దేవునికి ప్రార్థన చేస్తే మమ్మల్ని ఇక్కడ పని దగ్గరని అడుగుమేటి దగ్గర మాకు ఒక ఇల్లు చూపించాడు కిరాయికి అక్కడే ఉంటున్నాము ఇప్పుడు ఆ విధంగా ఆమె సువార్త చెప్పుకుంటూ పోతే ఎన్నో వచ్చినా కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనం నార్మల్ చేసుకుంటొచ్చి ఇప్పుడు ఆమె రిపోర్ట్లు కూడా నార్మల్ చేసి దేవునికి స్తోత్రము మరి చిన్న సాక్షిని దేవుడు దేవించింది కాక